హైదరాబాద్ కేంద్రం పంతొమ్మిది వందల యాభై నాలుగులో కాకినాడలో సరస్వతీ గానసభ స్వర్ణోత్సవ సంబరాలలో దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి ప్రసంగం ఇప్పుడు వినింటారు భారత కళా సంస్కృతికి అలంకార భూములు ఆంధ్రదేశంలో తన నోముల పంటలు మీరంతా ఈ మహోత్సవానికి దయచేశారు కాకినాడ పురలక్ష్మి మిమ్మందరినీ స్వాగతం అడుగుతూ ఉన్నది ద్వీపాంతరాలతో వ్యాపారం చేస్తూ ఆంధ్రదేశ్ భాగ్యానికి ఒకనాడు ఆటపట్టుగా ఉన్నది నగరం మన నాగరికానికి చిన్నమైన కాకినాడ చెంగా విని గుర్చి ఉంటారు మీరు పంతొమ్మిది వందల కాంగ్రెస్ మహాసభను జరిపిన అనితరమైన భాగ్యం తెలుగునాట ఈ పట్టణానికే దక్కింది ఇతడి బస్సు వారి పైదవారి వితరణను దేశమంతా పొగత్తకెక్కింది గంజాంగ్ కృష్టి వెంట దురుచేతి పంతుల రాజనీతి దౌరంధర్యం తెలుగునాడు నాలుగు చెరగల ప్రసిద్ధి చెప్పింది పిఠాపురం మహారాజా కళాశాల పేరు తెచ్చింది ఈ నగరానికి ఋషికల్పులైన నాయుడుగారి నివాసం వల్ల ఈ ఆంధ్రులందరికీ తీర్థం వంటిదైంది కాకినాడ విద్వత్ప్రభువులైన పోలవరం జమీందారు వారు తిరుపతి మహాకవులు విమర్శకాగ్రేసరులు బ్రహ్మశాస్త్రుల వారు ఈ నగరాన్ని సాహిత్య నిలయం చేశారు వీటి అన్నింటికన్నా అధికమైన ప్రశస్తిని కాకినాడకు కల్పించిన మహానుభావుడు కొమ్మిరెడ్డి సూర్యనారాయణమూర్తిని అడిగారు నేడు స్వర్ణోత్సవం నేడు స్వర్ణోత్సవం చేసుకుంటున్న ఈ సరస్వతి గానసభకు ఆయన ఆయుడిగారు తండ్రి పెట్టివారు సంపన్నులు సరస్సులు గాన కళా వశంభులు అయిన కొమ్మిరెడ్డి నాయుడు గారికి ఈ గానసభ సంస్థాపన కార్యముందు చేదోడు వాదోడై నిలిచిన మహనీయులు పోలవరం రాజావారు జవరకొండ సుబ్రహ్మణ్యం గారు విజయనగరంలో తప్ప తెలుగుదేశంలో మరి అచ్చట సంగీత విద్యా ప్రచారం లేని ఆ రోజుల్లో యాభై ఏళ్ల నాడు ఇటువంటి సభ నేత ఆ మహనీయుల సంగీత విద్యా పక్షపాతం తలుచుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది అప్పటికింకా మద్రాసు నగరంలో కూడా ఇటువంటి సంగీత పరిషత్తు ఏర్పడి ఉండలేదు కనుకనే దక్షిణ దేశ సంగీత కళా ప్రచార చరిత్ర బంధు గానసభ వెన్నెకెక్కి తన మూలాన ఈ నగరానికి కూడా గొప్ప గౌరవాన్ని కల్పించింది కొమిరెడ్డి నాయుడు నలభై ఐదేండ్లు దీనిని సర్వవిధాల తామే పెంచి పెద్దదాన్ని చేశారు పిఠాపురం కిరలంపూడి ప్రభువుల అండ కూడా ఆదిలోనే లభించింది సభకు మొదటి నుంచి దక్షిణ దేశమందు పేరెక్కిన మహాగాయకులంతా ఈ సభారంగాన్ని తమ గాంధర్వ ప్రియు సులహరికే పురీతం వచ్చారు కోనేరాజపురం వైద్యనాథ్ అయ్యర్ రామ్నాథ్ శ్రీనివాసయ్యంగారు పుష్పమన అయ్యర్ తిరుక్కడి కావల అలానంబి గోవిందస్వామి పిళ్ళె దక్షిణామూర్తి పిళ్ళె నైనాపిళ్ళె అరియుకుడి రామానుజయంగారు చెమ్మంగూడి శ్రీనివాసయ్యర్ జిఎన్ బాలసుబ్రహ్మణ్యం సంగమేశ్వరి శాస్త్రి వెంకటస్వామి నాయుడు గారు గారు పారపూడి రామకృష్ణయ్య గారు మొదలైన అగ్రగణ్యులందరూ ఈ ఇక్కడ గానసభల్లో గానసభలకు వచ్చి మనందరకు ఆనందం కలిగించి ఉన్నారు ఉత్తర దేశపు గాయకులలో అగ్రగణ్యులైన వారందరో కూడా సరస్వతి గానసభలో తమ వైదృష్యాన్ని ప్రదర్శించారు అప్పట్లో తెలుగునాట ప్రసిద్ధులైన వీణ వెంకట్రమణ దాస్ గారు అపర తుమ్మురులకు సంగమేశ్వర శాస్త్రి గారు హరికథా పితామహులు నారాయణదాసు గారు ఏచేటా ఈ సరస్వతి గానసభకు దయచేసి అపురూపమైన తమ సంగీత రసవాహినిచ్చే ఆంధ్ర సంగీత కళలో ఒక నూతన శకాన్ని పాదుకొల్పారు మనకందరకు పూజ్యులు వాగ్గేయకార రత్న హరి సుధీమణి అపూర్వమైన వాయులీన వాదన నైపుణ్యమని తడ ప్రదర్శించారు ఇక కళాప్రపూర్ణులకు మా ద్వారం నాయుడి గారి మాట చెప్పేదేముంది సరస్వతీ గానసభకు వారు తోడునీద వారికి సరస్వతీ గానసభ కూరిమి నిచ్చలి స్మరణీయులకు గాయక సార్వభౌముడు పారుపల్లి రామకృష్ణయ్య గారు మున్నగు ఆంధ్ర గాయక తల్లదులలో మా పూజలందని వారు లేరనే చెప్పవచ్చు ఇలా జంత్రగాత్ర పారంగతులైన విద్వద్గాయకుల గాన సరస్వతిని ఈ యాభై ఏండ్ల నుంచి ఆరాధిస్తూ సరస్వతీ గానసభ అపూర్వ గౌరవం సంపాదించుకున్నది భారతదేశం అందరి గాయకా అగ్రేసరులందరికీ ఇది అభిమాన స్థానమైనది గాన విద్వత్సకు సరస్వతీ గానసభ ఒరపిడి రాయి ఇతడు పాటుటైన మహాభాగ్యంగా గాయకు లోకం ఎంచుకునే గౌరవ ప్రతిపత్తిని ఆర్జించుకున్నది తెలుగువారికి గాన కళాభిరుచిని తీర్చి దిద్దుటకు ఈ సభ గావించిన అపూర్వ సేవ ఒక పుణ్యకర్మ ఆ పుణ్యఫలంగానే ఇతర దుర్లభులకు గాంధర్వ బడే గులాం అలీ ఖాన్ మహాశయుడు నేటికి విజయం చేశాడు భారత సంగీత విద్యాగోష్ఠుల ఈ సభ సంపాదించుకున్న గౌరవానికి శ్రీ కొమ్మిరెడ్డి నాయుడు భారతీయ సంగీత మహాసభకు మద్రాసులో అధ్యక్షులకుటయ్యే తార్కాణ నాయుడు గారి అనంతరం ఈ సభా నిర్వహణ భారం పౌరులపై పడింది కాకినాడకే గౌరవకారునులైన నిషధయోగ్యులు శ్రీ లక్కరావు సుబ్బరావు పుత్రులు గారి అధ్యక్షులుగా ఉత్సాహశీలు సమర్థులు కార్యదర్శుల ముఖంగా ఈ సభ సభ నూతన గౌరవం ఆర్జించుకోగలదని ఆశిస్తున్నాను పూర్వము వలెగాక ఈ సభను సొసైటీస్ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ చేయించి ఎప్పటి వలే దసరా సభలో వర్ధమానులు గాయకుల సభలు చేయిస్తూ చేయిస్తూ ఉండటమేగాక నెలకు రెం నెలకు రెండు నెలలకు కూడా ఇప్పుడు సంగీత సభలు జరిపించడం సంగీతమే గాక నిత్యాభినయాలకు కూడా ప్రాధాన్యం ఇస్తూ ఉండడం గమనించదగది ఈ మూడేళ్లలోనూ వీరప్పుడే పదమూడు రూపాయల మూలధన సంపాదించి సభకు ఒక సంతభవనం భవనం అమర్చాలని కృషి చేస్తూ ఉండడం అభినందనీయం ఇటువంటి పురాతన సంస్థ తన సొంత సంగీత మందిరం నిర్మించుకోగలిగితే అది ఆంధ్రదేశానికి అంతటికి అలంకారప్రాయమై ఒక గొప్ప వెలితిని సవరించి పెట్టినట్లు అవుతుంది సంగీత నాట్యాలను నేర్పే కళాశాల స్థాపనం కూడా వీరి ఆశయం ఆంధ్ర ప్రభుత్వం ఆదరించి అభిమానిస్తే ఈ ఆశయాలు నెరవేరటం కష్టంలోనిది కాదని మనవి చేస్తున్నాను మన దేశంలో మరి ఏ సంగీత సభకు జరగని ఈ యాభై ఏళ్ల పండుగ జరుపుకునే భాగ్యం ఈ సరస్వతి గాన సభకే అది ఆంధ్ర సంగీత విద్యకే కాదు ఆంధ్ర ప్రజకే గర్భకారణం అపురూపమైన ఈ ఉత్సవ సమయంలో మన సంగీత కళానికి నాయుడి గారికి సమ్మానం తలబెట్టి ఈ సభ తన మనికిని సార్థకం చేసుకుంటున్నది ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే సంగీతాది లలిత కళలన్నిటికీ ఇప్పుడు చలనచిత్ర కళ ఆశ్రయమై ప్రజానురాగాన్ని సంపాదిస్తున్నది కనుక ఇంచుమించు మన కళాభివృద్ధి సినిమాలతోనే మునుగుటో తేలుటో తేలవలసిన స్థితి ఏర్పడినది కనుక సినిమా కళను దాని అభివృద్ధిని గూర్చి శిష్టజనులు ఉపేక్షించటకు బలపడదు సంగీతాది కలలు సకల జనామోదం పొంది అందరికీ భోగ్యం కావాలంటే సినిమాయే పరమసాధనంగా కలిసి కలిసి కనిపిస్తూ మనం శాస్త్రీయ సంగీతాన్నే పట్టుకొని కూర్చుంటే పామరజనాన్ని ఆ భాగ్యానికి వెలిపెట్టినట్లవుతుంది శాస్త్రీయ సంగీతాన్ని దుర్రుపదును చేసి అల్లరికీ భోగ్యం కావించే యత్నం చేయవలసి ఉంటుంది అలాగే కవిత్వాది కళలను కూడా అందరికి అందుబాటులోకి తెచ్చి కళాభిరుచిని ఒక్కే ఒక్కెక్క మెట్టే సాధనాలు ఈ విషయం గ్రహించి మన సినిమా దర్శకులలో అగ్రగణ్యులైన శ్రీ బిఎన్ రెడ్డి గారికి ఈ సభ సమ్మానం తలపెట్టడం ఎంతైనా సంతోషించదగ్గది సంగీతంతో పాటు సాహిత్యం కూడా సరస్వతీ గాన సభకు అభిమాన విషయమే గనక ఈ ఉత్సవ సమయంలో కవిశేఖర్లైన శ్రీ వేదుల సత్యనారాయణ శాస్త్రి గారిని కూడా సన్మానించబోయినందుకు సరస్వతీ గానసభను ముఖ్యంగా అభినందించవలసి ఉన్నది ఈ పని తలపెట్టడం వల్ల కళలన్నీ ఏకగర్భజనితములని ఈ సభలో ఈ సభ లోకానికి చాటినట్టు చాటి చెప్పినట్లు అవుతుంది ఈ ఉత్సవాలలో ఇంకొక విశేషం ఏమిటంటే సంగీత పరీక్షలు చేసి ఉత్తీర్ణులకు బహుమానాలు ఇవ్వడం ఆంధ్ర సంగీత విద్యా చరిత్రకే ఇది కొత్త మన సంగీత సభలకు తలమానికమైన ఈ సరస్వతి గానసభ ఈ పనికి పూనుకోవడం ఎంతైనా తగ్గి ఉంది ఆంధ్రజాతికి సంగీతాది కళలకు పండుగ వంటిదైన ఈ స్వర్ణోత్సవానికి సరస్సులు సాహితీ ప్రియం భావుకులు సకల కళా రసజ్ఞులు ఉదారులు విశేషించి మన ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మన ఆంధ్ర యూనివర్సిటీ ప్రో అయిన శ్రీ గోపాలరెడ్డి గారు మంగళాచరణం చేయడం మహాభాగ్యం పంతొమ్మిది వందల కాకినాడలో సరస్వతి గానసభ స్వర్ణోత్సవ సంబరాలలో దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారి ప్రసంగం మీరింతవరకు విన్నారు ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది